ఇంకా జితేంద్రియ ఇంద్రియములను జయించుతా అనగానేమి సేమ్ రూలు ఇంద్రియములకు వశములో మనము ఉండరాదు అంతే ఇప్పుడు జిఫ్ ఉందనుకోండి జిఫ్ఫ్ అనే ఇంద్రియాన్ని తీసుకోండి గృహస్థెలా ఉండాలి సన్యాసి ఎలా ఉండాలి ఇంద్రియములకు వశములో నేను లేను అన్నప్పుడు ఇంద్రియం జయం గృహస్థ సపోజ్ నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు పెట్టుకున్నాడు అనుకోండి అంటే జిఫ్షేంద్రియానికి వశంలో ఉన్నాడు అని అర్థం సన్యాసం అనుకోండి నాకు ఈ కూర కావాలి ఆ కూర కావాలి నాకు నేతిపోపే తప్ప నూనె పోపు ఉండకూడదని ఇలా అనుకోండి అంటే ఇంద్రియమునకు వశములో ఉన్నాడు అని దీనికి ఆపోజిట్ గృహస్థైతే న్యూట్రిషస్ ఫుడ్ ఆరోగ్యానికి అవసరమైన ఆహారం పుష్టికరమైన ఆహారం తయారు చేసుకుంటూ తింటాం ఇంపార్టెంట్ కాదు రుచికెం ఇటువట్లుగా ఉంటుంది రుచి అన్నది దానియను ఉండదు అంతఃీతలతాయానికి జగద్భవతి శీతలం అని మీ మనస్సులో చల్లదనం ఉంటే చల్లగా ఉంటే అంటే ప్రేమగా చల్లగా మీ మనస్సు ఉంటే జగత్తు కూడా ప్రేమగా చల్లగా మీకు కనపడుతుంది రుచి మీకు లోపల నుంచి బయటకు వచ్చేది కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు అన్ని సందర్భాల్లో ఇప్పుడు అటుకులు ఉన్నాయనుకోండి రుచిగా లేవని అన్నారనుకోండి అలా అన్నారంటే దాని మీద రుచి ఉండదు కంగారు పడకండి అలా కంగారు పడొద్దు రుచిగా లేదని అనొద్దు అటుకులు తీసుకుని నోట్లో వేసుకుని కొంచెం నగులు చూడండి రుచి చూడండి పరిశీలించండి కొంతసేపటికి రుచి వస్తుంది కాబట్టి రుచి అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు దానికి వాల్యూ దానికి ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ ది క్లించింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు అది పుష్టికరమైన ఆహారం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ న్యూట్రిషస్ అండ్ హెల్దీ ఫుడ్ దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది గృహస్థ యొక్క పరిస్థితి అంటే ఇంద్రియానికి వశంలో లేడు అని అర్థం అది విజితేంద్రియ ఇక సన్యాసి పుష్టి అనే మాట కూడా నువ్వు మాట్లాడద్దు పుష్టి ఏమిటి సన్యాసికి పుష్టి అక్కర్లేదు ఏదంటే అది ఎదురిచ్ఛా లాభ cleanliness పుష్టి అని తర్వాత క్లీన్లీనెస్ అని ఇంక ఇవన్నీ పెట్టుకోకూడదు ఇప్పుడు గృహస్సు క్లీన్గా పెట్టుకోవాలనుకుంటే వాడి ఇల్లు వాడు చెప్పుకుంటాడు సన్యాసి ఎక్కడికి కూడా వెళ్తాడు భోజనానికి క్లీన్లీనెస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు క్లీన్లీనెస్సే మనకు క్లీన్లీనెస్ ఎవర్ వే డే ప్రొవైడ్ ఫుడ్ దట్ ఈస్ అవర్ ఫుడ్ దట్స్ ఆర్ అంచేత పుష్టిని క్లీన్లీనెస్ అని రుచి అని ఇవేమీ పెట్టుకునే ప్రసక్తే లేదు ఎదురుచ్చాభ ఆ టైంకి టైం అనేది కదా భోజనం చేసే టైము ఆ టైంకి ఏ ఆహారం లభిస్తే ఆహారం తినేసేసి కళ్ళు కూర్చడం కళ ముసుగు తినడం అంతే చక్క చక్కగా తినేయడం అంటే అయిపోతుంది ఇప్పుడు దాని అర్థం ఏమిటి ఇంద్రియమునకు వశములో నేను లేను అని నాకు తెలుస్తుంది దీన్ని విజితేంద్రియ అని అంటారు అంటే ఉపవాసాలు చేసేమని భోజనం మానేమని కాదు ఇంద్రియ వ్యాపారం ఉంటుంది ఆ ఇంద్రియం యొక్క వశంలో మనం ఉండం అంతే అది జితేంద్రియ ఇప్పుడు మీరు రివర్స్ డైరెక్షన్లో చూడండి ఎవడు జితేంద్రియుడో వాడికి మనస్సు మీద జయం లభిస్తుంది ఎవడికి మనస్సు మీద జయం లభిస్తుందో వాడు విశుద్ధమైన అంతఃకరణం గలవాడవుతాడు ఎవడు విశుద్ధమైన అంతఃకరణం గలవాడవుతాడో వాడు యోగయుక్తుడవుతాడు ఓకే యోగయుక్తుడైతే ఏమవుతాడు ఇంతకు ముందు చెప్పాం యోగయుక్తో మునిర్బ్రహ్మ చిరేనాధిగత్య యోగయుక్తుడు ఎప్పుడయ్యాడో అప్పుడు వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పాం దాన్నే వివరిస్తూ సర్వభూతాత్మ భూతాత్మ అని చెప్పారు అది బ్రహ్మను పొందుము అని చెప్పిన దానికి వివరణ అది సర్వభూతాత్మ భూతాత్మ ఇంతవరకు భాష్యకారులు చెప్పిన మాట చూద్దాము వాళ్ళతో దిక్కులేం చెప్పరు ఎందుకంటే ఇవన్నీ ఇంతకు ముందు వచ్చిన మాటల యదా పునః అయం సమ్యక్ దర్శన ప్రాప్త్యుపాయత్వేన యోగేతి దాన్ని కలుపుతున్నారు అంతకుముందు శ్లోకంతో దీనికి ముడిపెడుతున్నారు ఎప్పుడైతే యదా పునః అంటే ఏ కాలము నుండి అయం అంటే ఈ సాధకుడు ఈ మనిషి సో కర్మయోగము కర్మ సన్యాసము రెండింటిలో కర్మయోగం మంచిదని అన్నాం కదా కర్మయోగాన్ని పట్టుకుని వీడు మననశీలు అయినాడు అని అన్నాం కదా ఆ వ్యక్తి ఆ సాధకుడు యోగాన్ని కలిగి ఉంటాడు యోగ యుక్త యోగాన్ని స్వీకరిస్తాడు జీవితంలో యోగము అనే ఉపాయాన్ని స్వీకరిస్తాడు యోగము అనే పడవలో జీవితాన్ని నడుపుతాడు యోగా బండి ఎక్కుతాడు భోగా బండి ఎక్కడు ఇది యాత్ర జీవనయాత్ర యాత్ర చేస్తున్నాం ఏ బండిలో యాత్ర చేస్తున్నావు భోగా బండిలో యాక్సిన్ యాత్ర చేస్తున్నాం భోగా బండిలో యాత్ర చేస్తే ఆ బండిలోనే రోగా బండి కూడా ఉంటుంది దాంట్లోనే ఉంటుంది కొంతకాలం భోగాన్ని అనుభవించేసి ఈ కంపార్ట్మెంట్లో తర్వాత రోగం వచ్చేస్తుంది ఆ పక్కనే రోగా రోగా కంపార్ట్మెంట్ ఉంది దాంట్లో జాయిన్ అవటం అంతే కదా అలాగే ఉంటుంది భోగా భోగే రోగ భయం ఎంత నిర్దూరం అంటే మనుషులు ఎలా ఉంటారంటే మనుషులు అంటే మనందరం ఇంకా ఎవరో ఎవరో మనం అందరం సపరేట్ ఉన్నాయని అంటే మనందరం భోగం మీద ఆసక్తి పెట్టేసుకుని ఆ ఆకర్షణకి బలైపోతూ రోగాలు తెచ్చేసుకుంటాం పని కట్టుకుని రోగాలు నేను చూస్తాను యూఎస్లో చూశాను ఒక యంగ్ ఒక యంగ్ మ్యాన్ ఇలా ఉన్నాడు డంగిన్ డోనట్స్లో కాఫీకి వెళ్ళాను డంగిన్ డోనట్స్ అని ఒక షాప్ ఉంటుంది కాఫీ షాపు దాంట్లో కాఫీ వీక్ కాఫీ స్ట్రాంగ్గా ఉండదు వీక్గా ఉంటుంది అసలు కాఫీయే విషయం మళ్ళీ దాంట్లో స్ట్రాంగ్ ఎందుకని వీక్ టైపోయి పోతుందని నేను వీక్ కాఫీ తీసుకుందాం అని వెళ్ళాను అక్కడ డోనట్స్ కాఫీ ఓపుతారు ఒక అతను ఉన్నాడు అతను ఇలా ఉన్నాడు ఏదో మాట మాటా వచ్చి దాని ఓనర్ ఇండియన్ అయినా నేనంటే పాపం చాలా ఫ్రీట్ కల సరే సో ఆ రకంగా దాని పరిచయం వచ్చి నీ వయస్సు ఉంటాను అడిగా ట్వంటీ ఫైవ్ అని ఇప్పుడు ఇరవై ఐదు అమెరికాలో ఒబేసిటీ అంత వికృతమైన ఒబేసిటీ అదే కానీ లావుగా ఇండియాలోనూ లావుగా ఉంటాను లావుగా ఉండడానికే ఫలామా లావుగా ఉండడానికి తేడా ఇప్పుడు అక్కడ ఒబేసిటీ ఎలాంటిదంటే విమానాల్లో వాళ్ళకి రెండు టిక్కెట్లు అమ్ముతారు ఒక టిక్కెట్ అమ్మరు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సీట్కి ఆ సీట్కి మధ్యలో హ్యాండ్ పెట్టుకునేది ఉంటుంది చూడండి అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అది ఎలా అలాగా అది ఇటీరియల్ డిజైన్ అయితే అలా ఉంటుంది వాళ్ళు అన్నీ ఫ్లాగ్ చేసుకుని ఉంటారు వాళ్ళు అది కావాలంటే వేసుకోవచ్చు అవసరం లేదంటే ముంచేయొచ్చు మునిచిపోతుంది ముని ముందు గుణలో సీట్లు కొనుక్కుంటాడు కొనుక్కునేది మునిచేస్తాడు నువ్వు చూసుకుంటుంటాడు రెండు సీట్లు ఒక్క సీటు సరిపడదు వాడికి వాడికి ఒక్క సీటు అమ్మరు వాళ్ళు ఏదో సెల్ వన్ సీట్ దేశ టూ సీట్స్ ఉన్నాయి ఏం ఒబేసిటీ అండి అలాంటి ఒబేసిటీ సో అతనికి చెప్పాను మా ఇష్టమానికి రావాయా కొంత యోగాను ప్రాణాయామాన్ని నేర్చుకో ఏమిటి పాతికేళ్ళకి ఒబేసిటీ ఏంటి అని అయిపోయి నేను చెప్పాను చెప్తే నా హే హే అన్న వేశాడు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ వారం రోజుల రోజు మళ్ళీ నేను కాఫీ తీసుకుని వెళ్తే వీడు అప్ టుడేట్ డ్యూటీ పూర్తి చేసి టిఫిన్ దిద్దిన్నాడు ఏదో తెలిసినా టిఫిన్ రెండో మూడో డోనర్స్ మొట్టకొచ్చి కోక్ బుడ్డి ఒకటి తీసుకొచ్చాడు నేను అడిగాను ఆ కోక్ మీద ఎన్ని క్యాలరీలు ఉందో చూడమని చెప్పాను కోక్ బాటిల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంది నువ్వు మంచినీళ్ళు తాగితే అనంతరం మంచి నీళ్ళు కదా మంచి నీళ్ళు తాగితే ఎన్ని క్యాలరీస్ ఉంటుంది జీరో కోక్కు తాగితే ఎందుకంటే రెండు వందల యాభై మీ శరీరానికి కోక్కు తాగదగ శరీరమేనా అది వాటి మిస్టేక్ ఇవ్వండి ఎంతో జాలి కలుగుతుంది కోకు తెచ్చుకొస్తుంది వాడు ఇలా ఉన్నాడు కోక్కు తెచ్చుకోవడం ఏంటండి టూ అలా నీళ్ళు తగిన లెక్కలో వెళ్ళిపోతే వీడికి బరువు ఎప్పుడు ఇది భోగము రోగము అలా ఉంటాయి లోకంలో జనులు ఇలాగా ఉంటారు కాబట్టి భోగా బండి ఎక్కకూడదు భోగా బండి ఎత్తితే రోగా బండి కంపార్ట్మెంట్ భోగా కంపార్ట్మెంట్లోకి రోగా కంపార్ట్మెంట్లోకి అలాల్సి ఉంటుంది మరి ఏ బండి ఎక్కాలి ఎక్కాలి సాధకులు యోగాన్ని యోగ మార్గాన్ని చేపట్టాలి యోగా జీవితంలో అదే అంటున్నారండి సమ్యక్ దర్శన ప్రాప్తి ఉపాయత్వేన సమ్యక్ దర్శనము సమ్యక్ దర్శనం అంటే యథార్థమైన స సత్యాన్ని చూసేటువంటి ఆ విజ్ఞానం దానికి ఆ విషన్ విషన్ అది అది ఇంటలెక్ట్ కాదు అది దర్శన శబ్దాన్ని వాడేరు అది ఇంటలెక్ట్ కాదు ఇంటలెక్ట్కి అతీతమైన ఒక విషం అది దర్శనము అంటే ఇప్పుడు ఇంటలెక్ట్ అంటే ఇప్పుడు చూడండి మనిషి కనపడతాడు వీటి వల్ల మనకేమిటి ఉపయోగము అని మన అది ఇంటలెక్ట్ క్యాల్కులేషన్ వాడు మనిషి అంత మాత్రం చేతను ఆత్మస్వరూపుడు ప్రేమించదగ్గవాడు అని ప్రేమించడం వాడు తిచ్చాడు అనుకోండి తింటే తర్వాత ఆలోచిద్దాం ముందు ముందు ప్రేమించటం తింటే దూరంగా ఉండొచ్చు ఏం పడ్డ విషయమేం కాదు దూరంగా పెట్టచ్చు ముందు ప్రేమపూర్వకంగా మాట్లాడటం ఇది విషం దిస్ ఇస్ కాల్ విషం ఇది ఇంటలెక్ట్ కాదు దీంట్లో దీంట్లో ఇంటలెక్ట్ ఏముంది విషం సమ్యక్ దర్శనము అంటే ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ ఈశ్వరుణ్ణి దర్శించగలిగే విషంకి సమ్యక్ దర్శనము అని పేరు ఆ విషం కనుక దొరికిందంటే ఆ విషం కనుక వీళ్ళకి అనుభవానికి వచ్చిందంటే వాడు జీవన్ముక్తి మోక్షం జీవన్ముక్తి అది కావాలి నాకు దానికి ఉపాయం ఏమిటి దానికి ఉపాయం ఏమిటంటే నువ్వు భోగా బండి ఎక్కకయా యోగా బండి ఎక్కువ సమ్యక్ యోగయుక్త అని అలా కలిపారు యోగేన యుక్త యోగయుక్త జీవితంలో యోగాన్ని పట్టుకోవాలి భోగాన్ని పట్టుకోకూడదు అది యోగయుక్త అంటే విశుద్ధాత్మా విశుద్ధ సత్వ సత్వ అంటే అంతఃకరణం ఆత్మా అంటే సత్వ అంతఃకరణము సత్వశుద్ధానికి సత్వగుణం అనే అర్థం వేరు అంతఃకరణం అనే అర్థం వేరు ఇక్కడ అంతఃకరణ అంతఃకరణము శుద్ధంగా ఉండాలి అంటే సత్వగుణ ప్రధానంగా అర్థం కానీ సత్వగుణ ఉన్న అంతఃకరణమే శుద్ధమైన అంతఃకరణ శుద్ధి రజోగుణము తమోగుణము తమోగుణము అంటే జాడ్యం అంటే అంతఃకరణము అది జడంగా ఉంటుంది దాన్ని దేన్ని తెలుసుకునే సామర్థ్యం లేకుండా జడంగా పడి ఉంటుంది మూర్ఖంగా ఉంటుంది అది తమో గుణం భయాలు విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి అది రజోగుణం ఆ జాడ్యము లేకుండా ఈ కామనలు భయములు చాంచల్యము లేకుండా చక్కటి ప్రశాంతమైన ప్రసన్నమైన స్వచ్ఛమైన నీరు సరస్సులాగా ఉండాలి అదే అంతఃష్కరణము సత్వగుణ ప్రధానమైనది అది విశుద్ధమైన అంతఃకరణము విశుద్ధమైన అంతఃకరణమే పరమాత్మ సరస్సులో కలిసిపోయిన తరంగమే సరస్సు సరస్సు అవ్వాలంటే తరంగం ఏం చేయాలి తన ప్రత్యేకతను మీరు సరస్సులో కలిసిపోవడమే శుద్ధమైన అంతఃస్కరణానికి ఆత్మకి భేదం లేదు ప్యూర్ మైండ్ ఈజ్ ఆత్మన్ ప్యూర్ ఆత్మన్ విచ్ ఈజ్ బ్రహ్మన్ అది విశుద్ధాత్మ విజిత ఆత్మ విజిత దేహ నేను మనస్సుని చెప్పాను మనస్సును చెప్పద్దు ఎందుకంటే విశుద్ధాత్మ దగ్గర మనస్సు వెళ్ళిపోయిందిగా శుద్ధమైన అంతఃకరణము మళ్ళీ మళ్ళీ ఇంతలోకే మనస్సు ఏమిటి అంతఃకరణము శుద్ధంగా ఉండాలి ఇంద్రియాలు వచ్చేసాయి విశుద్ధాత్మతో అంతఃకరణం వచ్చేసింది విజితేంద్రియాల దగ్గర ఇంద్రియాలు వచ్చేసి ఇంకేం మిగిలిందండి దేహం మిగిలింది విజిత దేహ ఇప్పుడు దేహం దగ్గర రెండు మూడు లక్షణాలు ఉన్నాయి కొంతమంది చాలా బలంగా దేహాన్ని పుష్టిగా తయారు చేస్తారు కండలు తిరిగి మంచి బలంగా ఉంటుంది అటువంటి వాడికి చిన్న దెబ్బ తగిలితే కూడా పెద్ద గగ్గూలు పెడతాడు పుష్టిగా బలంగా ఉన్నాడు కదా అని వారికి సహన శక్తి ఎక్కువ ఉంటుందని మీరు అనుకోండి మంచి బలంగా పుష్టిగా ఉంటాడు కొంచెం వేడిగా ఉందనుకోండి అదిగో వేడి ఎక్కువైపోయిందని గగ్గోలు పెట్టేస్తాడు అయితే కొంచెం చల్లగా ఉందనుకోండి అదిగో చలి గగ్గోలు పెట్టేస్తాడు చిన్న దెబ్బ తగిలిందనుకోండి అదిగో దెబ్బ తగిలిందని గగ్గోలు పెట్టేస్తాడు చూడడానికి మనిషి మాత్రం భీలుగా ఉంటాడు అంటే ఏంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది కానీ సహన శక్తి లేదు అది ఒకటి రెండవది ఫిజికల్గా బాగానే ఉంటాడు భోజనం ఒక గంట రెండు గంటలో ఆలస్యం అయితే తట్టుకోలేడు భోజనంలోకి కూర ఉంది పులుసు ఉంది మజ్జిగ లేదనుకోండి కంగారు పుడిపోతారు మజ్జిగ లేకుండా భోజనం లేదండి ఆయన అంటే స్టామినా లేదు అవన్నీ రాంగే రైట్ ఏమిటో తెలుసు అండి విద్యతో దేహ రైట్ ఏమిటంటే దేహము ఓవరాల్ హెల్దీగా ఉంటే సరిపడుతుంది మరీ పుష్టిగా ఏమో ఏమో భీమబోలుడేమీ అయిపోనక్కర్లేదు మనమే యుద్ధాలు ఏం చేయనక్కర్లేదు వీడు యోగి కదా యోగయుక్త యోగి లక్షణం ఏమిటంటే యోగి లక్షణము వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్ అది యోగి లక్షణం అంతేగాని అసలు నిజానికి ఏమన్నారంటే బాడీ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ మైండ్ ఉండే ఛాన్స్ లేదన్నారు ఇప్పుడు స్ట్రాంగ్ వీక్ బాడీ మైండ్ మీరు కాంబినేషన్స్ వేయండి ఏమొస్తాయి వీక్ బాడీ వీక్ మైండ్ ఉన్నారు జనం చాలా మంది ఉన్నారు అలా బాడీ వీకే మైండ్ వీకే పిరికి బాడీ వీక్ పిరికి స్ట్రాంగ్ బాడీ వీక్ మైండ్ చాలా మంది ఉన్నారు చాలా కమర్షియల్ ఒకటి ఉండే ఆ కమర్షియల్ ఇప్పుడు ఎందుకు అవుతుంది నేను నాకు పదేళ్ళ క్రితం చూశాను వాడు బాగా బలంగా ఉంటాడు చేతిలో ఈ బస్కీలు ఈ వెయిట్స్ ఇలా ఇలాగా అంటాం చూడండి పెద్ద లక్కడి అంటే కట్టితో చేసిన బరువైనటువంటివి ఇలా ఇలా తిప్పుతారు కదండి హనుమాన యాఘశాల్లో ఉంటాయి అవి తిప్పుతూ ఉంటాడు కమర్షియల్లో మంచి బలంగా ఉంటాడు కండలు తిప్పి ఈ లోపల ఒక చిన్న వేరుసిన గుడ్డు నోట్లో పెట్టుకునే కొరికే ఇవన్నీ అంట అంటే పళ్ళు ఏది బలం లేదనమాట అప్పుడు కమర్షియల్ ఏమంటుందంటే కండలు బలంగా ఉన్నాయి కానీ పళ్ళు బలంగా లేదు ఈ పళ్ళు బలంగా అవ్వాలంటే కాల్గేటుస్ట్ పడాలని ఏదో ఉంటుంది అది కమర్షియల్ ఇప్పుడు ఆ పళ్ళు స్నానంలో మనస్సు పెట్టండి మీరు కండలో అవి బాగా ఉన్నాయి మనస్సు చాలా పిరికి చాలా భయస్వభావము చాలా వీక్ మైండెడ్ అంటే ఆ కాంబినేషన్ స్ట్రాంగ్ బాడీ వీక్ మైండ్ చాలామంది ఉంటారు వీక్ బాడీ వీక్ మైండ్ ఉంటారు స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ ఉంటారు స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ ఉండరు ఉండరు జనరల్గా ఉండరు వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్ వాళ్ళు మహాత్ములు అలా ఉండాలి అది యోగం వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్ ఫిక్ బాడీ అంటే ఏంటి ఈ దిస్ ఇలా పుల్లలా ఉండమని కాదు కాదు నార్మల్గా ఉంటారు మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రామ్ దేవ్ బాబా దృష్టాంతంగా చెప్పచ్చు మీరు అందరూ చూసి ఉంటారు ఆయన్ని ఏదో టీవీల్లోనూ అక్కడ రామ్ దేవ్ బాబా ఆయన ఎలా ఉంటారో సన్నగా ఉంటారు కానీ మైండ్ని ఎంత స్ట్రాంగ్ ప్రపంచాన్ని అంతా కూడా నేను గేమ్ చేస్తాను అంత స్ట్రాంగ్గా ఉంటాను యోగా ముందు ఏది నిలబడేది లేదు అని ఎంత పవర్ఫుల్గా మాట్లాడతారు ఆయన ఎవరికి భయపడరు ఆయన వెళ్ళి ఆ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని దునిపేస్తాక వస్తాడు మీ మందులు అసలు అనవసరం బాగుండడు ధైర్యంలో ఇంకా కొండంత ధైర్యం ఎవరో ఒకరిద్దరు పొలిటీషియన్స్ ఈ కమ్యూనిస్ట్ పీపుల్ వీళ్ళు వాళ్ళు ఆయన ఏదో జగన్ ఆయన అసలు చెల్లించలేదు వీళ్ళే అనక్కిపోయారు ఇంకా ఆయనతో మనం పెట్టుకోవడం మనం వెళ్ళాలి వెరీ స్ట్రాంగ్ మైండెడ్గా బాడీ నార్మల్గా ఉంటుంది పెద్ద బలంగా ఉండడు కండలేం జరగా వీక్ బాడీ స్ట్రాంగ్ పోనీ అంత స్ట్రాంగ్ లేకపోయినా బాడీ పర్వాలేదు ఇంకా వీక్గా ఉన్నా నష్టం లేదు మైండ్ స్ట్రాంగ్గా ఉందా వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్ రోగిస్ట్ మైండ్ే అంటలేదు నేను రోగిస్ట్ వాయిడ్ అంటే బాడీ వీకే మైండ్ వీకే అది నేను వీక్ బాడీ స్ట్రాంగ్ మైండ్ అది అవసరం అటువంటి వాడిని విజిత దేహ అని కాబట్టి దేహాన్ని జయించడము బలంగా పుష్టిగా ఉండక్కర్లేదు కండలు తిరిగి ఉండక్కర్లేదు జనరల్ హెల్త్ బాగుంటే సరిపడుతుంది స్టామినా ఉండాలి అది విజిత అంటే అది స్టామినా కొంచెం ఆటుపాటు పట్టుకునేటువంటి శక్తి ఉండాలి ఎంజూరెన్స్ ఉండాలి మైండ్ పవర్ఫుల్గా ఉండాలి మైండ్తో మీరు మైండ్ ద్వారానే మీరు దేహాన్ని జయించగలుగుతారు కాబట్టి విజిత దేహితేంద్రియశ్చ ఇంద్రియాల మీద విజయం ఉండాలండి కొంచెం చలిస్తోంది అనుకోండి అదిగో చలి చలిని లోపల బనీను దాని మీద షర్టు ఒక స్వెటరు ఇంకో నాలుగు లేయర్స్ వేసుకుని మళ్ళీ ఇంకా గొప్పటే గొప్పగా వస్తాడు బయటికి అలా ఉండకూడదు కొంచెం ఒక్కటి సరు పోతూ ఉంటాడు ఇంద్రియాలు అలాగే ఆహారం దగ్గర రుచి కొంచెం ఇటు ఓ పూట కాలం ఇకపోతుంది ఇంకో పూట అసలే కారం ఉండదు చప్పగా ఉంటుంది ఎలా ఉన్నా నడిచిపోతుంది అన్నట్టుగా ఉండాలి విజితేంద్రియ అది చాలా అవసరం ఇంద్రియాల వశంలో మనం ఉండకూడదు మన ఇంద్రియంలోనే మన వశంలోనే ఇంద్రియాలు ఉండాలి మనం చెప్పినట్టుగా మన చెప్పు చేతల్లో ఉండాలి ఇంద్రియాలు విజితేంద్రియ వాటిని కట్టేసి ఉపవాసం పెట్టేదని కాదు నా అభిప్రాయం ఇంది కళ్ళు వశంలో ఉండాలంటే కళ్ళు మూసేసుకుని గాంధారి లాగా గుడ్డ కట్టేసుకోవాల్సిన అవసరం లేదు నోరు వశంలో ఉండాలంటే నోరు కుట్టేసుకుని కడుపు మార్చేసుకోవాల్సిన అవసరం లేదు లెడ్ దెన్ హ్యావ్ దేర్ థింగ్స్ కంటితో చూసి చూడొచ్చు నోటితోటి ఆహారాలు ఏవో తినాల్సింది తప్పనిసరిగా తినడమే కానీ వాటి చెప్పు చేతల్లో నేనున్నా నా చెప్పు చేతుల్లో అవి అన్నది చూసుకోవాలి నేను ఒక పెద్ద మనిషిని చూశాను ఆయన ఏదో ఇంకొక అనారోగ్యం చేసి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో బ్లడ్ టెస్ట్ చేశారు అంతవరకు ఆయన బ్లడ్ టెస్ట్ ఉంటే ఏమిటారు కదా సర్జరీకి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు చేశారు చేసి ఏమన్నా మీ బ్లడ్లో ఓకేసారి షుగర్ ఉందని చెప్పారు ఆయనకి అంటే షుగర్ ఉందా ఓహో అలాగా ఏమిటంటే షుగర్ అంటే ఆయనకి షుగర్ అంటే కూడా లేదు అంటే మీరు స్వీట్ తినకూడదండి ఏం చెప్పారు ఆయనకి ఇంకేం చెప్పాలో అర్థం కాక స్వీటు తినద్దు చెప్పారు ఆయన మళ్ళీ జీవితంలో స్వీట్ ముట్టుకోలేదు అయిపోయింది సర్జరీ అయిపోయింది సర్జరీ అయిన ఆరు మాసాలకి టెస్ట్ అన్నారు టెస్ట్ చేశారు ఇంకో ఆరు మాసాలకి టెస్ట్ అన్నారు నేను ఇంకా టెస్ట్ అక్కర్లేదు అన్నారు నో మార్క్ టెస్ట్ ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అయిపోయిందంటే కాదు ఆ సర్జరీ ఏమైందో మళ్ళీ ఒకసారి టెస్ట్ చూసుకోవాలంటే అక్కర్లేదు ఈ టెస్ట్లో మళ్ళీ రోగం వచ్చినప్పుడు చూద్దాం ఆరేసు మాసాలకి డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉన్నాం లేకునే అని ఒక ముందుతనం అంటే దేహం మీద అభిమానం తక్కువగా ఉన్న కారణంగా వచ్చే ఒక మొండితనం ఈ మొండితనం మూర్ఖత్వపు మొండితనం పెట్టుకోమని నేను చెప్పను కానీ మరీ పేలపిండిలా ఉండకూడదు కొంత మొండితనం ఉండడం అవసరం లేకపోతే ఈ వైద్యశాస్త్రాలు వైద్యశాలలు ఈ వైద్య డయాగ్నాస్టిక్ సెంటర్లు ఇవన్నీ కలిపి మనల్ని పచ్చని నలుచుకున్నట్టుగా నోటికి తినేస్తారు వాళ్ళు ఎంతో కొంత మొండితనంతో పోవాలి లేకపోతే మనం బతుకుంటా వాళ్ళకి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అక్కడ చూడ నిలబడుతూ ఉన్నాం వాళ్ళకు చేతులు కొట్టి కూర్చోవడం వాడు ఏదో చెప్పేదాకా అలా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజులో మృత్యు దేహాన్ని పట్టుకుంటుంది కాబట్టి దేహాన్ని నిలబెట్టేది ఎలా కూదు కాబట్టి ఒక ఒకంత మొండితనం కొంచెం తెలివితేటలతో కూడిన మొండితనం కొంత మనం అధీనంలో పెట్టుకోవాలి కొంత దేవుని మీద విదిలిపెట్టేటో అలవాటు చేసుకోవాలి ఆ రకంగా దేహాన్ని జయించటం చాలా అవసరం లేకపోతే ఈ దేహాత్మ భావంలో పడిపోతే ఆ భయంలో చిక్కుకుపోతే ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుంది ఎప్పుడు ఆగిపోతుంది తప్పకుండా ఆగిపోతుంది తొందరగానే ఆగిపోతుంది కొట్టుకున్నంతకాలం ఇంకా కొట్టుకోదు ఎంతకాలం కొట్టుకుంటుందండి అలాగా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొడుతూనే ఉంది ఎప్పుడైనా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది లబ్ డబ్ ఎప్పుడైనా మీరు ఇంట్లో మోటార్ పెట్టించుకుంటారా పైకి నీళ్లు పట్టుకు మూడు నాలుగేళ్ళ యాపడికి నీళ్లు వెళ్ళకపోయితే ఆ మోటరు మార్చాల్సి ఉంటుంది అయితే చ్యూపుల్లు పడిందని ఇదని అదని ఎన్ని సమస్యలుండే ఈ మోటార్లకి ఎప్పుడు పోతూ ఉంటాయి కాయలు కాలిపోయిందని ఈ లోపల మోటరు అలాగా నిరంతరంగా కంప్లైంట్ లేకుండా తెలివిలో ఉన్నప్పుడు నిద్రపోయినప్పుడు అలా కొడుతూనే రక్తాన్ని ప్రసరింపజేస్తూనే ఉంది నాన్ స్టాప్ ఎంతకాలం కుడుతుంది ఇన్ఫ్యాక్ట్ ఐ పిటిచ్ట్ ఇఫ్ ఇట్ ఈస్ విల్లింగ్ టు స్టాప్ అట్ దిస్ మోమెంట్ ఐ విల్ బ్లెస్ it ఓకే శుభం చాలు లేకపోయి ఎంతకాలం కొట్టాలి ఇట్ ఈజ్ లైక్ దాట్ విజిత దేహ కాబట్టి దేహాభిమానం అన్నది చాలా పెద్ద దోషం అది దానికి దూరంగా ఉండాలి జితేంద్రియష్ఠ్య ఇంతవరకు అయితే ఆ తర్వాత ఏమవుతుంది సర్వభూతాత్మ భూతాత్మ అవుతాడు భాష్యంలోకి వచ్చే ముందు నేను కొంచెం వివరణ ఇస్తున్నాను ఫస్ట్ హాఫ్ చూసేసాం ఈ విధంగా కనుక జీవిస్తే వాడు సర్వభూతాత్మ భూతాత్మ అయిపోతాడు ఈ విధంగా జీవించాలి సో చూడండి మనుషులు ఎలా ఉంటారంటే భాష్యంలో సవరిద్దామని దాన్ని దాన్ని సెటరైట్ చేద్దామని చూస్తాడే కానీ దేహాన్ని సెటరైట్ చేద్దామని చూడారు ఒకవేళ దేహాన్ని సెటరైట్ చేసినా మనస్సుని సెటరైజ్ చేద్దామని చూస్తా ఎంతసేపు భాష్యంలో ఏదో చేద్దామని చూస్తాడు భాష్యంలో ఏం చేస్తారండి భాష్యంలో ఏం చేసినా పెద్ద ఇంపార్టెంట్ కాదే నిజానికి ఆత్మ జ్ఞానానికి ఆటంకాలు ఏమిటి అనే ప్రసక్తి వచ్చినప్పుడు మూడు ఆటంకాలు నాలుగు ఆటంకాలు చెప్పారు మహాత్ములు దాంట్లో ఒక ఆటంకం ఏం చెప్పారంటే తీవ్రమైన దేహాసక్తి ఒకటి చెప్పారు దేహము ఏమైపోతుందో దేహాన్ని పరిరక్షిస్తూ ఉండటము ఈ ఆసక్తి ఆత్మజ్ఞానానికి ప్రధానమైన ఆటంకంగా చెప్పారు రెండో ఆటంకం ఏం చెప్పారంటే ఈ బాహ్యమైన శౌచము శౌచం రెండు హైజీనిక్ శౌచము రిలిజియస్ శౌచము స్వచ్ఛత పవిత్రత స్వచ్ఛత అంటే క్లీన్గా ఉండాలి తట్టుకున్న వస్త్రం క్లీన్గా ఉండాలి అది స్వచ్ఛత క్లీన్గా ఉంటే సరిపడదు ఇట్ మస్ట్ బి రిలిజియస్లీ క్లీన్ ఆల్సో రిలీజియస్లీ క్లీన్ అంటే ఏమిటి అది తడిపి ఆరేసి రిస్లీజెస్ తీసుకొస్తే రిలీజియస్లీ క్లీన్ కాదు అది కొంచెం మురుగ్గా ఉన్నా పర్వాలేదు అది తడిపి ఆ లైన్ మీద ఆరేసి తీసింది అవి ఉండాలి అప్పుడు రిలీజియస్లీ క్లీన్ ఎవరు ముట్టుకోకూడదు దాన్ని ముట్టుకుంటే అది అపవిత్రమైపోతుంది ముట్టుకోవడం కూడా ఎలా ముట్టుకోవడం సపోజ్ కర్రతో ముట్టుకున్నారనుకోండి అపవిత్రం కాదు మడిబట్ట అదే దాని గురించే చెప్తున్నాను నేను ఈ మడిబట్ట అనేది అర్థం చేసుకుందామని నేను పాతికి ముప్పై సంవత్సరాలు ట్రై చేశాను కొంత రీసెర్చ్ కూడా చేసేదాని మీద ఎందుకంటే మహర్షి చెప్పలేదు బోధాయన మహర్షి చెప్పలేదు గీతలో చెప్పలేదు రామాయణంలో చెప్పలేదు భారతంలో ఎక్కడైనా చెప్పారో లేదు తెలియదు ఎందుకంటే భారతం నూట పదివేల శ్లోకాలు ఎవరు చెప్ప ఉందో లేదు ఎవరు చెప్పగలరు స్కాంతపురాణంలో చెప్పారో లేదు అలాగే ఎవరు చెప్పలేరు అని మనం చెప్పగలిగింది అంతవరకు అంటే రామాయణంలో చెప్పలేదు అంతవరకు నేను చెప్పగలను భగవద్గీతలో చెప్పలేదు ఉపనిషత్తులలో అయితే చెప్పలేదు గీతలో చెప్పలేదు ఇలా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా అని నేను దీని మీద విమర్శ చేసి నా వల్ల ఒక వదిలిపెట్టి ఇంకా ఆ విదిలిపెట్టడం వదిలిపెట్టడం మడిబెట్టడం కూడా వదిలిపెట్టేశాను రిసెర్చిని వదిలిపెట్టేశాను మడిబెట్టని వదిలిపెట్టేసాను స్వచ్ఛమైన బట్టే బట్ట అయిపోయింది సరిపడింది కాబట్టి ఎవడైతే స్వ మహాత్ములు చెప్పింది ఏంటంటే ఎవడైతే బాహ్య శౌచము అంటే పర్ఫెక్ట్ క్లీన్ అండ్ టైడీగా ఉండాలి ఎక్కడ ఇంత పెసరు కూడా మిస్టేక్ ఉండకూడదు తేడా ఉండకూడదు ప్లేట్ వేశారనుకోండి ఆ ప్లేట్ నిగనని ఉండాలి భోజనానికి దాంట్లో ఒక్క పిసరు ఆయిలీగా ఏమీ ఉండకూడదు బాహ్య శౌచం హైజీన్ ఇంకా మడి ఎవడు ముట్టుకోకూడదు ఆ మడి అలాగే ఎవడైతే తీవ్రమైన బాహ్య శౌచాసక్తి కలిగి ఉంటాడో వాడికి ఆత్మజ్ఞానానికి యోగ్యత లేదు అని అసలు అన్ని బిలీవ్ ఇట్ ఈ లైక్ దాట్ ఈ మాటలన్నీ మరి చెప్పదగే సందర్భం ఇది సర్వభూతాత్మ భూతాత్మ కుక్కలో ఉన్న ఆత్మకి నాలో ఉన్న ఆత్మకి తేడా లేదు నక్కలో ఉన్న ఆత్మకి నాలో ఉన్న ఆత్మకి తేడా లేదు తక్కువ వాడు ఎక్కువ వాడు అని అంటూ ఆత్మకి నా ఆత్మకి తేడా లేదు నేర్చులు నేచులు అని అంటే కూడా ఫారినర్ వాడి ఆత్మకి నా ఆత్మకి తేడా లేదు స్వాదీశ్ అలాగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని సర్వభూతాత్మ భూతాత్మ ఆ పదం నీకు తెలియాలి అదేదో భూతాత్మ భూతాత్మ అనని కాదు అలా కాదు సర్వ అన్ని భూత చెప్పండి అది ఒక్కసారి సర్వ అన్ని భూత ప్రాణులలోని ఆత్మ ఆత్మయే భూత అయిన ఆత్మ ఆత్మగలవాడు ఇప్పుడు సరిపడిందండి అయితే భూతాత్మ భూతాత్మ అంటే ఏంటి భూతాత్మ సో అన్ని ప్రాణులలో ఏ ఆత్మ ఆ భూతశబ్దానికి రెండు రెండు చోట్ల ఉంది మొదటి భూతశబ్దానికి అర్థం ఏంటి ప్రాణి అని అర్థం రెండో భూత శబ్దానికి అయినటువంటి సర్వే సర్వ ప్రాణులలో ఏ ఆత్మ ఉన్నదో అది ఏ ఆత్మగలవాడు అంటే అది ఏ ఆత్మగా గలవాడు అని అంటారు అయ్యా మీ ఆత్మ ఏమిటండి అంటే మా ఆత్మ అయ్యిందండి భూత ఆత్మ ఏమిటి అయింది ఆత్మ అయింది ఆత్మభూతాత్మ ఆత్మ అయింది భూత ఆత్మభూతాత్మ ప్రాణులలో ఉన్న ఆత్మయే అయిన ఆత్మ ఏ ప్రాణులు అన్ని ప్రాణులు సరిపడిందండి సర్వభూత ఆత్మభూత ఆత్మ రెండవ భూత అంటే అయినా మొదటి భూత అంటే ప్రాణి అన్ని ప్రాణులలో ఏ ఆత్మ ఏ సారము గలదు ఆత్మ అంటే సార అని అర్థం అన్ని ప్రాణులలో ఏ సారము గలదో ఆ సారము నా ఈ దేహంలో ఈ ప్రాణం ఈ ప్రాణిలో ఈ దేహేంద్రియంలో అనబడే ప్రాణిలో ఉన్న సారము ఒక్కటే ఇది స్వామి రామకే చాలా బాగా చెప్పాడు ఆయన ఎలా వ్యాఖ్యానం అయినా నిసర్గదత్త మహారాజు వీళ్ళందరూ కూడా చాలా బాగా వ్యాఖ్యానం చేశారు ఎలాగంటే ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు మరి సారం ఏమిటని అడిగారు సారం ఏమిటి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నేను అన్నది సారం నేను ఐ అదే మనిషి యొక్క సారం అంతే కదండి వాడు నా సుఖం నా దుఃఖం అన్నాడంటే నేనుకి మనస్సుని జత చేసాడని అర్థం నా ఆరోగ్యం నా దేహము అన్నాడంటే నేనుకి దేహాన్ని జత చేసాడు నా ఇల్లు నా వాకిలీ అన్నాడంటే నేనుకి ఇల్లు వాకిలి జత చేశాడు నా కొడుకు నా కూతురు అన్నాడంటే ఇంకో మనిషిని నేనుకి జత చేశాడు నేనుకి ఎవ్వెవెవెవో జత చేశాడు ఈ జత చేసినవన్నీ వచ్చిపోయివే ఏమండ దేహంతో సహా దేహం కూడా వచ్చి పోయిదే కొంతకుముందు దేహం లేదు కదా పుట్టినప్పుడు వచ్చింది తర్వాత పోతుంది పెరిగింది పోతుంది ఈ దేని చుట్టూ వచ్చిపోతున్నవి వచ్చిపోతున్నాయి ఆ నేను చుట్టూ వచ్చిపోతుంది కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క సారం ఏమిటి నేను ఏమండి ఈ నేను యొక్క సారం ఏమిటి అసలు నేనంటే ఏమిటి అవి ఎక్స్ప్లోర్ చేయాలి అన్నీ రమణ మహర్షి చెప్పేవారు నేనంటే ఏమిటో కనుక్కోమని వారైనా నేనంటే ఏమిటి అంటే ఉండడమే నేనంటే ఉండడమే నేను ఉండడానికే నేను నేను నేను నేను అని పదిసార్లు అనుక్కుని మీరు ట్రై చేసి చూడండి ఏమిటో నేను ఉండడమే అయితే మరి ఉండడం అంటే ఇదిగో ఇక్కడ ఈ పాత్ర ఉన్నది అది ఉండడమే నేను ఉన్నాను ఇది ఉండడమే అంటే అది ఉండడమే నాకు కాదు ఈ పాత్ర ఉండడము కంటి ద్వారా తెలిసింది కానీ నేను ఉండడము దేని ద్వారా తెలిసింది నేను కన్నుతో ద్వారా తెలియక్కర్లా మనస్సు ద్వారా తెలియక్కర్లా తనంతా తానుగా తెలుస్తూ ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఆ ఉండడమే తెలియడం తెలియడమే ఉండడం కాబట్టి నేనంటే అర్థం ఏంటో తెలుసున్నాండి ఏ ఉండడము తెలియడం కంటే భిన్నము కాదో అలాంటి ఉండడం పాత్ర యొక్క ఉండడం కాదు ఉండడము పాత్ర ఉన్నది ఉండడము తెలియడము వేరు వేరైపో ఉండడం ఇక్కడుంది తెలియడం ఇక్కడ ఉంది అలా కాదు ఉండడమే తెలియడం తెలియడమే ఉండడం అది నేను ఒక కుక్క నేను ఉంటుంది కుక్కకి నేను ఉంటుంది ఆ కుక్క యొక్క నేను ఏమిటి చెప్పండి ఇదే ఉండడం తెలియడమైనా ఉండడం ఉండడమైనా తెలియడం సంస్కృతంలో అనమంటారా మాటలు సత్ చి ఉండడం అంటే సత్ తెలియడం అంటే చిత్ ఏది సత్తో అదే చిత్ ఏది చితో అదే సత్ అదే నేను నేను దగ్గరే మీకు ఈ అభేదం తెలుస్తుంది ఘటన దగ్గర తెలియదు ఘటన దగ్గర సత్తేది చిత్తేది కదా కాబట్టి నేను దగ్గర ఒక్కటయ్యా అభేదం కాబట్టి మనిషి యొక్క సారం ఏమిటి సచ్య దాని సారం ఏమిటై ఉంటుందంటారు దాని సారం కూడా సచిత ఎందుకంటే దాని నుండి కూడా నేను అనే ఒక భావన ఉంటుంది ఆ నేను దేహాభిమానం జోడించబడి ఉంటుంది ఈ విధంగా సకల ప్రాణులలో ఒకే సచిత్ కలదు ఆ సచిత్ నా యొక్క యథార్థ స్వరూపము నా స్వరూపం ఏమిటని మీరు నన్ను అడిగారు అనుకోండి నేను సన్యాసిని అన్నాను అనుకోండి అంటే ఇప్పుడు సచిత్ కాలేదు కదా నేను పురుషుడను అంటే మగవాడను అన్నాను అనుకోండి సచిత్ కాలేదు దేహధర్మం చెప్పారు సన్యాసిని అంటే ఆశ్రమ ధర్మం చెప్పారు మీరు సారానికి జోడించింది చెప్పారు కానీ సారని చెప్పలేదు నేను భారతీయుడను సారని చెప్పలేదు అవన్నీ ఉంటాయి వాటిని నేనేం కాదంటలేదు నేను సారం చెప్పలేదు అంటున్నా పైకి పైన వేసిన కవర్ చెప్పారు తప్పిస్తే లోపల ఉన్న జ్యోతి గురించి మీరు చెప్పలేదు పై కవరు గురించి చెప్తున్నారు ఇది ఏమిటి అని అడిగాను అనుకోండి ఇదేమిటి అంటే మంచి ఎర్రటి డిజైన్ కలిగింది అని చెప్పారు అనుకోండి ఏమన్నమాట అది ఎర్రటి డిజైన్ లేదని నేను అంట అది ఏమిటంటే అది పుస్తకము అన్నది అనుకోండి అది కూడా తెలియదు అది భగవద్గీత అంటే దానికి కొంత సారం దగ్గరకు వచ్చిన టైంది ఆ విధంగా నేను నేను ఎవరు అంటే దాన్ని ఏదో జోడించి చెప్పేలాగా సారం చెప్పాలి ఆ సారము ఏమిటి అంటే చెన్మయ సత్ సత్తైన చిత్ అంటే చెన్మయ సత్ చెన్మయ సత్ అది నిరాకారం దానికి ఆకారం ఉండదు అంచేతనే తనను తాను నిరాకారమైన అస్పేస్ లైక్ లాగా ఫీల్ అవ్వాలి ఈశ్వరో గురురాత్మేటి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ తనను తాను స్పేస్ లైక్ అవేర్నెస్ ఆకాశము వంటి అచ్చిత్ అలా ఫీల్ అవ్వాలి ఐ ఆమ్ ద స్పేస్ లైక్ అవేర్నెస్ అలా ఫీల్ అవ్వాలి ఆ రకమైన ఫీలింగ్లో ఉన్నవాడు మాత్రమే ఆ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు దీని మీద అసలు కొన్ని నియమాలు ఉన్నాయి నేను దేహము అనే దేహాభిమానం ఉన్నంత వరకు వాడికి ఈశ్వరుడు పరోక్షంగానే కనపడతారు నేను దేహముని దేహాభిమానం ఉన్నంత వరకు ఆ దిక్కుమాలిన ఈశ్వరుడు ఎక్కడో ఉండివాడే తప్పిస్తే దగ్గరికి వచ్చేవాడు మాత్రం కాదు వాడు అలా దూరంగానే ఉంటాడు దిక్కుమాలిన అంటే దిక్కులు ఎక్కడ లేడు ఎక్కడో ఉన్నాడని అర్థం తిట్టాననుకోకుండా నేనేం తిట్టలేండి దేహాభిమానం లేకుండా నేను చిన్మయ సత్ అని ఎవడు తెలుసుకుంటాడో వాడికి ఈశ్వరుడు ఎన్నడూ పరోక్షం కానే కాదు ఆ ఈశ్వరుడు దానే అపరోక్షానుభూతి అంట ఆ ఈశ్వరుడు అపరోక్షమే ఆ ఎగ్జిస్టెన్స్లో ఆ చిన్మయ సత్తులో సకల సృష్టి అదే చిన్మయ సత్తులో ఉంటుంది దట్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ అది సర్వభూతాత్మ భూతాత్మ దీన్ని మరో రకంగా మీరు చూడండి నేను ఆ చిన్మయసత్ ఆ చిన్మయ సత్కి ఓ మనస్సు ఓ దేహాన్ని మనస్సు దేహం కలిసి ఓ మనస్సు దేహాన్ని కలిపితే అది కుక్క అయింది అదే చిన్మయ సత్తుకి ఇంకో మనస్సుని దేహాన్ని కలిపితే నక్క అయింది మరో మనస్సుని కలిపితే దోమ ఇంకో మనస్సుని దేహాన్ని కలిపితే మనిషి అయింది అదే చిన్మయసత్ ఒకటే చిన్మయసత్ దీనికి దృష్టాంతం ఏంటంటే ఓషన్ పక్కన చైనా ఉంటే చైనా ఓషన్ అయింది పక్కనే ఇండియా ఉంటే ఇండియా ఓషన్ అయింది ఇండియా ఓషన్ అంటూ ఏమి ఉండదు ఓషమే అది కానీ పక్కన ఇండియా ఉండబట్టి ఇండియన్ ఓషన్ అన్నారు పక్కన చైనా ఉండబట్టి చైనీస్ ఓషన్ అన్నారు ఈ పక్కన ఉన్నది తగిలిస్తే అసల్ది పక్కకు పోతుంది అసలు ఏమిటి ఇది ఓషన్ వన్ అండ్ వన్ ఓన్లీ నో సెకండ్ అనేది పోయింది పోయి ఇప్పుడు ఏం మిగిలింది చైనీసు ఇండియన్ను మిగిలింది ఆఖరికి చైనీసు ఇండియన్ అక్కడ అక్కడ పేలింది ఆ ఓషన్ అని మనం విడ విడగొట్టు కూర్చున్నాం అదేవిధంగా చిన్మయ సత్ ఆ సత్తుని ఎగ్జిస్టెన్స్ని అజ్ఞానం చేత ముక్కలు ముక్కలు చేసి ఈ మొక్కలన్నీ నేను కాదు ఈ ఒక్క ముక్కే నేను అని అనుకోవడమే అజ్ఞానం దానికి భిన్నంగా ఎగ్జిస్టెన్స్ మొక్కలు కావు అది అఖండము అఖండం కాదు అది అఖండ జనాలు అఖండ అఖండ అంటూ ఉంటారు ఊరికే అఖండ సచ్చిదాకారం అనేది మొదలు పెడతారు ఓ పాట అఖండ అఖండ ఎక్కడి కన్నా అఖండ అఖండ పడీ చూసి ఊర్జల పదిసార్లు అఖండ అఖండ అన్నం కూడా అనవసరం ఊర్జల మెకానికల్గా అఖండ అఖండ అంటూ ఉంటే కానీ ఫీజింగ్ ఎలా ఉంటుంది అంత ఖండగా ఊర్జ అండం మటుకు అఖండ అంటూ ఉంటాయి అఖండ మండలాకారం ఏమిటి అఖండ మండలాకారం అంటే ఏమిటి వ్యాప్తయ్యేలా చరాచరం ఏమిటది అఖండ మండలాకారం వ్యాప్తమయ్య చరాచరం ఏమిటిది మాకు మీ గురువుగారంటే ఏమిటి అదిగో పెద్ద బొద్దని కూర్చీలో కూర్చున్నారు ఆయన మరి నువ్వేమిటి నేను ఇందుకో వీడిని ఫలానా వాడిని ఏమిటది దానికి అఖండ మండలాకారం కూడా ఎందుకు అనవసరం వేస్ట్ కదా పైగా మిస్లీడింగ్ కూడా పైన గురువుగారో దేహం వీడో దేహం అయినప్పుడు అఖండ మండలాకారం వేస్తు కదండి అంటే ఊరికే మెకానికల్గా రిపీట్ చేసేయడానికి అలవాటు పడు ఉన్నారు జనం అది అలా రిపీట్ చేయించేస్తూ ఉండాలి అది దాన్ని కాదన్నా అనుకోండి కంగారు పడతారు అసలుది కొట్టుకోవా మహానుభావా అంటే దా అసలుది కొట్టుకోవడానికి ఇష్టపడరు అంటే లూజ్నెస్కి అలవాటు పడి ఉంటారు ఆ డెప్త్కి అలవాటు లేక ఈ లూజ్నెస్కి దిఖావట్ అంటే బాహ్యంలో ఉన్నటువంటి చిహ్నాలకి గుర్తులకి అలవాటుపడి వాటిల్లోనే చిక్కుపోతే ఇదో ఇదే చెప్తా ఉంటాయి ఇండియన్ ఓషణం చైనీస్ ఓషన్ ఇలాగా ఉంటుంది ఇండియన్ ను చేసి కొట్టుకుంటాడు అవసరం మర్చిపోతాడు పిల్లని అవతల గిరాటేస్తాడు బార్ డబ్బులో నీళ్ళు తెచ్చుకొస్తాడు ఆ ఇంగ్లీష్ సాంగత కాబట్టి మనం ఏం చేయాలి మనస్సును వదిలిపెట్టే ముందు యు ఆర్ నాట్ యువర్ మైండ్ మనస్సును వీడిపెట్టే దేహాన్ని వీలుపెట్టే యు ఆర్ నాట్ యువర్ బాడీ ఇంకేం మిగిలింది చెన్మయ సత్ మిగిలింది అది పట్టుకోం స్పేస్ లైక్ అవేర్నెస్ అహం చెన్మయ సత్ అది పట్టుకో పట్టుకుని చూడు ఏమవుతుందో తెలుసినా ఈశ్వరుడు అపరోక్షమైపోతాడు పరోక్షుడు ఈశ్వరుడు అనేటువంటి అసలు దృష్టే ఉండదు సర్వభూతాత్మ భూతాత్మ ఈ శ్లోకం మళ్ళీ క్లాస్లో పూర్తి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హి హరి ఓం హరి